సంకీర్తన నూట ఎనభై తొమ్మిది దేవుని ప్రసాదము తెరళలందుకోరో ఈవేళ నారగించే ఈశ్వరేశ్వరుడు వేగుజామునను లేచి వేద కూడి ఆగపుధనుర్మాసమందు పూజించి రాగమున తేర్పాముడిరేసి చదువగా జాగు అరగించే సర్వలోకేశ్వరుడు దేవుని ప్రసాదము తెరలందుకోరో ఈవేళ నారగించే ఈశ్వరేశ్వరుడు దిన సంభ్రమములతో దేవదొందుఫులు మ్రోయ తన చెరపులు పైపై దాసులు సేయా సనకాదులివంక సంకీర్తన పాడగా వినుకొంటానారగించే విశ్వలోకేశ్వరుడు దేవుని ప్రసాదము తెరళలందుకోరో ఈ వేళ నారగించే ఈశ్వరేశ్వరుడు హద్దుకొని వైష్ణవులు అనుష్ఠానములు తీర్చి ఎత్తి చేతుల పుష్పాంజలీయగాను పొత్తుల నలమేలు మంగబోనము దొడుకగాను చిత్తగించి ఆరగించే శ్రీవేంకటేశ్వరుడా దేవుని ప్రసాదము తెరళలందుకోరో ఈ వేళ నారగించే ఈశ్వరేశ్వరుడు